ప్రార్థన చేస్తాం పరశుధర మీకు వందాలైనా ప్రభా ఇక్కడ మేము ప్రార్థించిన ప్రభా మీ స్థితించిన గణపరిచినాం ప్రభా నేను ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నాం ప్రభా మాతో మాట్లాడని అయినా ఓ ప్రభా ముఖ్యంగా అయినా ఆరవ బోరకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తున్నాం కొంత కష్టతరంగా ఉంటున్నా కానీ ప్రభా మీరే మాకు సహాయకులు కూడా నడిపిస్తుంది మీకు వందనాలు వాటిలోని సత్యాలను గ్రహించలాగానే తండ్రి మాకు మీరే నేపమాన్ని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరశురాత్మ నడిపి మాకు దయచేయండి పరిశుధాత్మడు ప్రభావం చేసిన అవును ప్రభాని మీకు జ్ఞాపకం వాటి గురించి ప్రభావిటిని బయటపరచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ ఈ యొక్క వాక్యాలని సత్యాలను గ్రహించాలా ఓ ప్రభావ మరి విశేషంగా అనేకలు మేము వాటిని ప్రకటించాలా వాటిని ప్రకటించాలంటే ప్రభావ మేము వాటిని జీర్ణం చేసుకోవాలైనా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించండి అయినా ఈ యొక్క వాక్యాలని తను ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఓ ప్రభా వాటిని మేము తెలుసుకోవాల ప్రభా వాటిని గ్రహించడానికి ఆత్మీయాలను ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావం నడిపించండి ప్రభా ఆటాలను తొలగించండి ప్రభా వాన్ని సరిగా సరి తీసుకోవాలి ప్రభావ అటువంటి భాగ్యాన్ని మా కందుకు కరగరించి మీరే మహిమనందమని ఏ శుభ్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఐదవ తారీఖు మార్చ్ రెండు సంవత్సరం బ్యామిలోనియన్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ఆరవ బూరకి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి ఆరవ బూర విషయంలో ధ్యానించినప్పుడు మనం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొములు నుండి ఒక స్వరము యూఫ్రెటిస్ అను మహానది బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పు మనుషులలో మూడవ భాగంను సంహరింపవలన అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉందిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి ఈ ఒక సమయం గురించి మనం ధ్యానిస్తున్నాము అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు అని చెప్పబడింది వాక్యం దానికి సంబంధించిన విషయాలు మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ సమయము యొక్క ముగింపు అన్న అంశాన్ని మరి కొంత డీటెయిల్ గా ధ్యానిస్తాం మనం సమయం ఒక ముగింపు లేక టైం ఆఫ్ ది ఎండ్ సమయము ఏ రీతిగా దాని దాని దాని టైం ఎప్పుడు వచ్చింది అంటే టైం యొక్క టైం ఎప్పుడు టైము ఎప్పుడు దాని టైమింగ్ ఎప్పుడు ముగింపు అన్న విషయం గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి ఆరవ బూర తర్వాత సమయము సమాప్తమైపోయినట్టే కదా ఈ బైబుల్లోని ప్రతి బైబుల్ జరగాల్సిన అంశం అన్ని సమాప్తం అయిపోయినట్లు ఇంకా ఏమీ లేవన్నట్లు కాబట్టి ఎండ్ ఆఫ్ టైం టైం ఆఫ్ ది ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ టైం టైం ఆఫ్ ది ఎండ్ అంటే ఈ యుగకి యుగ సమాప్తికి సమయం అని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు కొన్ని ధ్యానించాలంటే ముఖ్యంగా బైబుల్ అంతట్లో ముఖ్యం మరి విశేషంగా దానిల గ్రంథము ప్రణ గ్రంథంలో కొన్ని దినముల గురించి చెప్పబడింది అవి మనము ముందు రాసుకోవాలా రాసుకుంటే వాటిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలనో మనం పరిశీలించచ్చు ఇవన్నీ క్యాల్కులేషన్స్ కి సంబంధించినాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మనం వాటిని చూడాల కాబట్టి మొదటిదిగా దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం కొంచెం వాక్యము ముందుకు వెనకలిగి వెళ్తా ఉంటాం మనం కాబట్టి పన్నెండవ అధ్యాయము దానియాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఏడవ వచ్చనం ఏడవ వచ్చాం పదిహేడు కాదు ఏడవ వచ్చినం బట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుషు కుమారుని మాటను నేను వింటిని కాబట్టి మన ప్రభు యొక్క మాట ఇది మన ప్రభు మాట్లాడుతున్న దానికి మనిషి కుమారు మనుషు కుమారు ఉన్నప్పుడు మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభు అంటున్న మాట అక్కడ ఏం చూడండి ఏమనగా చూడండి అతడు తన కొని చేతిని ఎడమ వైపు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున కొట్టు పెట్టుకొని చూడండి బాగా అర్థం చేసుకోండి ఒక కాలము కాలముల అర్ధ కాలము పరుశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేట ముగింపు చూడండి సకల సంగత సంగతులు సమాప్తము లాయను అంతేనా సమాప్తము లాగేను లఘునా కాబట్టి భాగ్రత తీసుకోండి ఇక్కడ ఏముంది సకల దానికి ముందు పరిశుద్ధుల యొక్క బలమును కాబట్టి బాగ్రత తీసుకోండి ఇక్కడ ఎన్ని చిహ్నాల గురించి చెప్పబడింది అంటే యొక్క బలము కొట్టివేయబడుతుంది కాబట్టి పరిశుద్ధులు ఎవరు దేవుని బిడ్డలే కాబట్టి దేవుని బిడ్డల యొక్క బలము కొట్టివేయబడ టైం గురించి మాట్లాడుతాడు అంటే పరిశుద్ధు పరిశుద్ధులందరూ కొట్టివేయబడతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయితే కొంత ముందు చూడండి దానికి ముందు దానికి ముందు ఏడవ వర్షంలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ఈ ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఏటి అంటే ఏటు ఏటీ ఫైవ్ అంటే ఏం చెప్పండి అంతేనా నీటి మీదేనా గట్టు పైనా ఏటీ అంటే గట్ కదా ఆడుచున్నాను ఎందుకు అక్కడ ఇంగ్లీష్ లేకుంటే ఇంగ్లీష్ బైబు సెవెంత్ బర్డ్స్ వాళ్ళకు ఒకసారి కొంచెం ధైర్యంగా ధ్యానించండి చదవండి ఆ వాక్యం తెలుగులో అంటే తెలుగులో చూ చదవండి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీ అంటే న్యూస్ రివర్ హ్ రివర్ హ్ నన్నే కొడుతుంది కొని ఆపండి ఎంట్రన్స్ హ్ ఆ కడాలి నడిరను ఎవరు ఉంటేనా నన్నేనే చేరేది ఇప్పుడు అంతామే కుక్క ద్వారం అంతేకాడా నారబట్టలు ధరించుకున్న వ్యక్తి మన ప్రభుత్వం దాంట్లో డౌట్ లేదు కాబట్టి ఆయన గురించి అక్కడ చెప్పబడింది అంటే ఆయన చెప్తున్నాడు ఈ విషయాలు ఏమని చెప్తున్నాడు కాబట్టిక్కడ ఏమైనా అర్థం తీసుకుంటామంటే ఒక కాలం గురించి చెప్పేవాడి దాని టైమింగ్ ఎంత అనేది నీకు చూపిస్తాం దాని సపోర్ట్ All right. <tries> <tries> దాని కింద కూడా కొన్ని వాక్యాలని చదవండి ఎనిమిదవ వచనము తొమ్మిది వచ్చి అవసరం లేదు ఆయన ముద్రించు దాని గురించి నువ్వు దాని గురించి ఇంకా అడగన అవసరం లేదు అని చెప్తాడు అంటే ఇది ఏంటంటే ఒక టైం గురించి చెప్పాడు ఎండ్ టైం గురించి చెప్పవాడి ఆ ఎండ్ టైమ్ లో ఒక సూచన ప్రభు మనం చూపిస్తుంది క్లియర్ గా ఏంటంటే కొట్టివేయబడతారు అక్కడ ఉంది వాక్యం మనకి ఎన్ని ప్రేసాల్లో కొత్త కూడా దేవుడు చూపించింది వాక్యం ఇక్కడ కూడా చాలా థియేటర్ ఉంది వాచన మనం దాని ప్రవర్శనలో మనకి ఇంత ముందు డీటెయిల్ గా గణించదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కానీ ఇక్కడికి వస్తే ఒకటే సూచన ఏంటంటే పరిశుద్ధులందరూ ముందు పరిశుద్ధ జనం యొక్క బలము హి అంటే అది ముగిస్తుంది అన్నట్టు పరిశుద్ధ జనం బలము కొట్టివేయబడటం ముగించినాక కంప్లీట్ గా అది ఎండింగ్ అంటే ఇది ఎంత కాలం గురించి జరగేరుతుందంటే మనం అర్థం తీసుకోవాలా ఒక టైంకి ముగిస్తుంది అది కాలం గురించి చెప్పబడింది ఇక్కడ ఏమనంటే ఒక కాలము కాలములు అర్ధ ఒక కాలము కాలములు అర్ధకాలము అని చెప్పబడింది కాబట్టి ఇది ఎంత ఇది ఎన్ని రోజులు అనేది మనం ఎట్లా అర్థం తీసుకోవాలంటే ప్రకటన గ్రంథంలోకే పోతే గానీ అర్థం కాదు మనం ఒక కాలము కాలములు అర్ధకాలము ఒక కాలం అంటే ఎంత మనం ఎట్లా తెలుస్తుంది ఏమనుంది టైం ఏంటి అది అవును తెలుగులో అయితే అవును ఇంగ్లీష్లో బీల మీదనుంది అవును ఆన్ ద వాటర్స్ ఉంది అవును అంటే అవును నీటి పైన అయితే ఉంటాడు ఇంగ్లీష్ లో మనం ఇట్లా అర్థం చేసుకోవాలి నీళ్ళు ప్రజలకు సాదృశ్యం నీళ్ళు జీవం ప్రజలకు సాదృశ్యం ప్రజల మీద ఉన్నవాడినా అంటే ప్రజల మీద ప్రభు ప్రజల మీద ఆశ్రయినవాడు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం అట్లా నీళ్ళ మీద ఉన్నవాడు అంటే ప్రజల మధ్యలో ప్రజలకి అధికారిగా ఉన్నవాడు అని అర్థం చేసుకుంటాం సరే అవంతా డీటెయిల్ గా మనం పోరాల్సిన లేదు మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే వర్షద జనము యొక్క శక్తి బలము కొట్టిపై కొట్టివేయబడ ముగించుతుంది అది ఎండ్ అవుతుంది అర్థం అంటే కంప్లీట్గా వాళ్ళ పవర్ అంతా కొట్టివేయబడుతుంది అర్థం అది ఎప్పుడు అనేది టైమింగ్ ఉంది మనం ఆ టైం గురించి తెలిస్తున్నాం కాబట్టి ఒక కాలము కాలములు అర్ధ ఒక కాలం అంటే చెప్పండి సంవత్సరమా ఎంత కదా అందుకే నేను చెప్తాను ప్రకటన గ్రంథం మూడవసారి ప్రకటన గ్రంథము అధ్యాయం వాళ్ళ శక్తి వాళ్ళ బలం అంతా కొట్టిపోయే సమాప్తం అవుతుంది అనే ఇక్కడ జ్ఞాపకం ఇస్తాడు పదకొండవ వర్షం చూడండి పదకొండవ వర్షము అధ్యాయము మొదటి మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి ఆలయటి ఆవరణమును అది అన్నిలకు ఇయ్యను అంటే అనిలో కాంగణి మనం తర్వాత వారు నలభై రెండు నెలలు పరుశుధ పట్టణం కాళ్లతో ఎవరు అనిలు అనిలు పరుశుధ ఎన్ని నెలలు నలభై నలభై రెండు నెలలను ఇప్పుడు మల్టీప్లై చేయండి కాలం వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక కాలము కాలములు అర్ధకాలం అంటే ఎంత ఒక కాలం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ అంటే ఎన్ని రోజులు రఫ్లీ రఫ్లీ త్రీ రఫ్లీ అంటే ట్వెల్వ్ సిక్స్టీవెల్ సిక్స్టీ డేస్ అంతే కదా టువెల్ సిక్స్టీ డేస్ అన్నట్టు అక్కడ మీరు రాసుకోండి మీ దగ్గర మీరు రోడ్డు రాసుకుంటా కూడా రాసుకున్నావా అంత ఇంతకుముందు వస్తా తగిలింది మనకి ఈ వాక్యం ట్వెల్వ్ సిక్స్టీ అదేనే కాబట్టి మనం ఇందాక చూసింది డానియల్ గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడవ వర్షంలో అది ట్వెల్వ్ డేస్ ఒక కాలము కాలము అర్ధ అంటే ఆ రోజుల క్యాలిక్యులేషన్ సార్ మన టైంకి వచ్చేటప్పటికి అది ట్వెల్వ్ డేస్ అన్నట్టు కాబట్టి ట్వల్ సిక్స్టీ డేస్ అని రాసుకోండి అది మూడో వర్షంలో మనం చూస్తాం అట్లనే ఆరో వర్షం చూడండి అదే ప్రారంభి స్వారిన చంపును కాబట్టి ఇవన్నీ ఒకటే సింటల్స్ సింపల్స్ అన్నట్టు పరుషుల జనం యొక్క బలము కొట్టిబేయడం సమాప్తి కావడము ఇక్కడ చెప్పబడుతున్న ఈ రెండు ప్రవర్శనలు ఒకటి అన్నట్టు ప్రగణ గందంలో యోహాను భక్తునికి చూపిస్తున్న దర్శనంలో కూడా ఇదే కాబట్టి ఇతరు సాక్షుల గురించి మరి మినిజంలో జానించం జనరల్ గా చర్చ స్థాలో బైబుల్ ఏం జానిస్తారు అంటే ఇతర సాక్షుల గురించి ఒక సాక్షి బోషి అని ఇంకొక సాక్షి ఏలియా అని లేకపోతే ఇంకొకరు ఏలియా అని ఇంకొకరు హానోక్ అని ఎందుకంటే బైబిల్లో వాళ్ళు చూస్తారు ఏలియా ఒకడు మనం తినకుండా పోయేట్టు దాని తర్వాత కూడా మరణం చూడకుండా పోయినది వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు కానీ మీరే రీతిగా అర్థం తీసుకుంటారు మన మరణం చూడకుండా ఎవరు మరణించకుండా ఎవడో ప్రభుని చూడలేరున్న వాక్యం కూడా ఉంది అంటే మళ్ళీ వాళ్ళు మరణం చూడకుండా దేవుని చనిది కోతరా అట్లాంటి అవకాశం లేదు ఏసు తప్ప ఎవరు మరణం పరలోకానికి పరలోకంలో అడుగు పెట్టలేదని మనం వాక్యం కూడా చూస్తాం వ్యూహన్ పత్రికల్లో వ్యూహన్ సువార్తలు కాబట్టి ఆ సమస్య కొన్ని నేను మీకు చూపిస్తాను ఈరోజు నిజంగా హానుకు చనిపోయిందా లేదా ప్రపంచమంతట చర్చ ఏమంటుందంటే లేదు పోయింది ఏలియా కూడా చనిపోకుండా పోయినని చూపించాను కానీ ఏలి సమస్య విషయంలో నేను చూపించిన వాక్యాల పరంగా చూపించిన ఏలియా సుడిగుండము అతన్ని పైకి తీసుకొని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కును విడిచిపెట్టింది దక్షిణ దిక్కున పదకొండు సంవత్సరాలు అతను సేవ చేసినట్టు మనం చూపించాం మనం చూసినాం ఇది బైబుల్ కాలేజెస్ అన్నిటి వ్యతిరేకంగా మనం ధ్యానించిన వాక్యం చర్చ చాలా ముఖ్యంగా పెద్ద కోస్తు చర్చెస్ కి ఈ వాక్యం ఆపోజిట్ అనేది ఎందుకంటే పెద్ద కోస్తు చర్చిలన్నీ ఎత్తబడే సంఘం గురించి బోధిస్తూ కాబట్టి ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాత నిబంధన కాలంలో ఇద్దరు ఎత్తపడిరు ఎవరు ఎయిలియా హానోకు కాబట్టి కృత వస్తే మనం కూడా ఆ రీతిని ఎంత పడతామని చూపిస్తారు కానీ అది రాంగ్ అని మనం ఎన్నిసార్లు రుజుపరుస్తున్నాం ఈరోజు కూడా రుజుపరుస్తా హానోకు నిజంగా చనిపోకుండా ఈ శరణాన్ని విడిచిపెట్టి దానికనే ఎవరైనా ప్రభు చెత్త వెళ్ళవలసింది ఎందుకంటే ఇది పాపపూరితమైన శరణం ఈ శరణంతో పాటు ఎవరు పోలేరు పర్లోక రజు ప్రభు తప్ప ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపములు పుట్టేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధ కన్యం మరియు గర్భంలో పరిశుద్ధాత్మచిత గర్వం వెరించిందని ఆమె పరిశుధుడు కాబట్టి ఆమె ఆయన ఒక్కడు తప్ప ఎవరు శరణంతో పర్లోకం పోలేరు కాబట్టి పర్లోకం పోవాలంటే ఆత్మనే పోవాలా ఈ శరణం గోడానికి వీలేదు లేక ఇది మహిమ శరీరం పొందాలి అంటే పాపపూరితమైన జీవితం అంతా అది పోగొట్టుకొని మహిమ శరీరం పొందుకున్నా కానీ పరలోకం పోతుంది అందరు మహిమ శరీరం పొందుకుంటారు చివరి కానీ అంతకుముందు ఈ శరం ఎవరు మాంసపు శరీరంతో ఎవరు మనం చూడండి బైబిల్లో కాబట్టి హానుగు కూడా పోలేదని మనం అర్థం చేసుకోవాలి కానీ బైబుల్లో అతను ఆ రీతిగా పోయినట్టు మనం చూడం ఆయన ఆయన కొనిపోబడను లేబడకపోయను అని అంటారు అంతే గాని నిజంగా ఆయన శరంలో పోయినా ఆత్మలు పోయినా ఎవరు చెప్పరు కాబట్టి హెబుల్ రాష్ట్ర పత్రికలో ఒకటే క్లూ ఉంది ఆయన నిజంగా చనిపోయిన లేదా అని రాష్ట్ర పత్రిక పదకొండం విశ్వాస వీరులకు సంబంధించిన బోధిస్తాం అందరి గురించి ధ్యానిస్తాం కదా అక్కడ హానకు గురించి కూడా ఉంటది కదా కదా అక్కడ ఒక జగలో క్లూ ఉంది ఏలియా మరియు పోష్యో హానకును అందరు చనిపోయినట్టు మనం చూస్తాం చూపిస్తే చూడండి పదకొండవ అధ్యాయ అధ్యాయం ఏపిల్ రాష్ట్ర పత్రిక సాధారణంగా వాక్యము చూపించకుండా విప్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి వింటా ఉంటారు కానీ వాక్యం ఉంది చూపించినప్పుడు ఎందుకు స్వీకరించారు మనుషులు తీర్మానించుకున్నాక వాళ్ళు తృణీకరిస్తున్నారు అది దేవుని తృఢీకరించడం అంటే వాక్యము అంత తేటగా చూపించాక కూడా ఎందుకు తృణీకరిస్తారు మనుషులు కదా ఒకసారి రండి పదకొండవ అధ్యాయం హలో అంటే ఆయన శవం లేదన్నట్టు మాట్లాడతారు అక్కడ దాని ఆ రితికి అర్థం తీసుకుంటారు మనుషులు కొంచెం పై కొంచెం కింద చూడండి ఒక స్థలంలోనే ఉంటుంది ఆ వాక్యము వీళ్ళందరూ మరణించినరు అన్న విషయాన్ని కదా అందరూ మృతి నదిరి ఉంది వాక్యం చాలా ముప్పై ఐద ముప్పై ఐదు కూడా ఉంది అందరూ చూడండి వీళ్ళందరూ మృతి నదిరి అని చాలా క్లియర్ గా ఉంది ఎందుకంటే బైబుల్ ఖచ్చితంగా ఒక క్లూ మనకి విడిచిపెడతా అది దేవుని యొక్క విధానం అందరూ మృతి పొంది హా వీరందరూ వాగ్దన ఫలము హాస్పి కాబట్టి అది ఎప్పటి క్లూ అందరు కాబట్టి ప్రభు గచ్చ మనకు చూపిస్తాడు మనకంటే అర్థమైందా ఎందుకు మోసపోతుంది క్రైస్తవ జీవితం అంటే హానోపు లేదు మేము ముదిరి పొందలేదు చనిపోలేదు ఆయన పైకి పోయి పరలోకానికి పరలోకానికి ఎవడు సజీవంగా పోడు ఎందుకంటే మరణించకుండా ప్రభుని ఎవ్వడు చూడలేరు అనుది వాక్యం మనం ఎన్నిసార్లు చూసినాం ఆ వాక్యం కాబట్టి ఇద్దరు సాక్షుల వాళ్ళు ఈరోజు బోధ ఏముందంటే దానికి బైబుల్ ఆధారం లేదు వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే ప్రపంచం అంతటా ఒక చెందిన ఒక ఒక పర్టిలర్ గ్రూప్ గురించి మనం ఎప్పుడు చెప్పాం ప్రపంచంలో కామన్ బోధాలు బైబుల్ కాలేజెస్ ఎందుకంటే సేమ్ బుక్స్ కదా కామెంట్రీస్ ఒక ప్రొఫెసర్ నుంచి ఇంకో ప్రొఫెసర్ కి వస్తూ ఉంటది స్టూడెంట్స్ పోతా ఉంటుంది స్టూడెంట్స్ ప్రొఫెసర్ అయితే కాలం ఒక నాలుగు ఐదు వందల నుంచి సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతాం కాబట్టి ఏలియా మరణించకుండా పరలోకానికి కొనిపోవడను అదే రీతిగా హాను కూడా మరణించకుండా పరలోకం కొనిపోవడం వాళ్ళు చెప్తా ఉంటారు ఆ రీతిగా ఎక్కడ ఎందుకంటే మరణము చూడకుండా మరణించకుండా ఎవ్వరు ప్రభుని చూడలేరు అని వాక్యం ఉంది అది మనం చూసినాం అది ఇక్కడ యోహన్ సవార్థాల చూస్తాం దాన్ని కాబట్టి తప్పక మరణించాల్సిందే మనం మరణించకుండా ప్రభుని చూడలేము అది విధానం అది దేవుని యొక్క విధానం ఎందుకంటే ఇది అలామాబాద్ లో చేసిన పాపము నియమము ఇందులో ఉంది కాబట్టి పాపంతో ఎవ్వరూ ఆయనను ఎదుర్కోలేరు పరిశుద్ధంగా తయారవుతానే గాని పరిశుభ్రంగా ఎప్పుడు తేరతం సంపూర్ణంగా ఆయన తిరిగి వచ్చినప్పుడే కాబట్టి శరణి విడిచిపెట్టినప్పుడే కాబట్టి శరణ నియమాలీ పోయినాక మనం సంపూర్ణకరమైనప్పుడే ముఖాముఖగా ఎదుర్కోగలం అన్నట్టు ప్రభుని కాబట్టి బా బైబుల్ అంతట్లో మరణించకుండా కొనిపోబడినరు కానీ వాళ్ళు తప్పక మరణించాలా కాబట్టి వాళ్ళు తిరిగి జన్మిస్తారని వాళ్ళు చెప్తారు ఈ బోధ బైబుల్ కాలేజల్లో ప్రపంచం అదట ఈ బోధ ఏంటంటే హానుకు ఏలియా మళ్ళీ జన్మించాలా వాళ్ళే ప్రగణ గ్రంథంలో ఉన్న ఈ పదకొండవ అధ్యాయులు ఉన్న ఇద్దరు సాక్షులు అని చెప్తున్నారు బోధ నువ్వు విన్నావా ఖచ్చితంగా వింటావు ఎందుకంటే అదొకటే ఉంది అక్కడ ప్రపంచం అదే అదే పదకొండులోనే ఉంది అది పదకొండులోనే ఉంది అది వాళ్ళే ఎందుకంటే వాళ్ళు అప్పుడు చావలేదు కాబట్టి దేవుని విధానం ప్రకారంగా వాళ్ళు చావాల కాబట్టి వాళ్ళు తిరిగి జన్మించారు ఈ లోకంలో తిరిగి జన్మిస్తారు అప్పుడు వాళ్ళు చనిపోయి అప్పుడు దేవుని సరిది పోతారు అని దానికి సంబంధించిన ఒక్క ఆధారం ఉండదు కానీ మనుషులు దాన్ని నమ్ముతారు ఎందుకంటే వాళ్ళు ఒక లాజిక్ ఉపయోగిస్తారు ఏదో లాజిక్ అంటే వీళ్ళు మరణం చూడకుండా పర్లోకం పోయినరు కానీ బైబిల్ వాక్యం ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా మరణించాలా అందుకని రెండోసారి జన్మించారు వాళ్ళు ఏలియా మరియు హానోకు మళ్ళా జన్మిస్తారు యుగ సమాప్తిలో అప్పుడు వాళ్ళు మరణించక తప్పదు ఇదే ఆ మరణం అని ప్రాణ రెండో అధ్యాయంలో చూపిస్తారు పదకొండవ అధ్యాయంలో ఉన్న ఆ ఇద్దరు సాక్షా సంబంధించిన వాక్యం అది వాళ్ళు చెప్పించారు కానీ దానికి ఒక్క ఆధారం కూడా ఎందుకంటే ప్రభు మనకి ఈ యొక్క ప్రిన్సిపుల్స్ నేర్పిండి ఏందని ప్రిన్సిపుల్స్ అంటే మొదట ఆ రీతిగా లేదు బోధ ఇది తర్వాత వచ్చిన బోధ మొదట ఏ రీతిగా బోధ మరణము తప్పదు ప్రతి ఒక్కడు పుట్టినవాడు ప్రతి ఒక్కడు మరణించక తప్పదు అని మనకు ఆదివారం చూపించింది దేవుడు అసలు మరణం అనేది ఏంటంటే నరకానికి సంబంధించి నరకంలో నిత్యం జీవించే మరణానికి అర్థం ని ప్రకృతి సహజంగా మరణించడం అంటే శరీరకంగా మరణించడం వేరే ఆత్మ మరణించడం వేరే అది రెండో మరణం అంటాం రెండో మరణం అంటే ఏంటంటే నిత్య నరకానికి పోతుంది జీవో కాబట్టి మనకి రెండో మరణం లేదు శారీరకమైన మరణం ఉంటుంది కానీ రెండో మరణం మనకు దానికి మన మీద అధికారం లేదు ఎందుకంటే ప్రభు దాన్ని కొట్టివే శిల మీద కాబట్టి రెండో మరణం మనకు ఉండదు అందుకే ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే ఇతను నిద్రించుడే గాని ఇతను మరణించలేదని చెప్తారు ఎందుకు అర్థం అంటే రెండవ మరణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు లాసర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే విషయం చెప్తాడు ఆ చిన్న పాప చనిపోయినప్పుడు యాయుడు కుమార్తె చనిపోయినప్పుడు అదే చెప్తాడు ఈ ఈ చిన్నది నిద్రించినదే గాని మరణించలేదు అంటాడు కాబట్టి యశు ప్రభు హృదయంలో ఉన్న తలంపు ఏంటంటే మరణం అనేది నరకంలో జీవించాడు అది నిత్య మరణం అది కానీ ఈ శారీరకమైన మరణము నిద్రకు సంబంధించింది ఒక్కసారి నువ్వు నీ గుండె కొట్టుకోవడం ఆగిపోతే నువ్వు నిద్రపోతున్నావు అన్నట్టు ఉదాహరణకి ఇప్పుడు మనము రాత్రి అనందిని వేసి ప్రార్థన చేసి నిద్రపోతాం నిద్రపోయినాక నువ్వు తెల్లవారు వరకు నీకు తెలియదు కదా నీకు తెలుసా నువ్వు ఎక్కడున్నావు తెలియదు కదా ఎవరికి ఏం తెలియదు అన్నైతే ఒకటి వచ్చి నేను లేప తెలియదు నువ్వు ఎంతసేపు ఏ అసలు నీ గురించి నీకు తెలియదు అన్నట్టు నీ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయినట్టే కదా చెప్పాలని మెమరీ ఫంక్షనింగ్ ఎక్కడ ఉంటుంది బ్రెయిన్లో కాబట్టి ఆ రీతిగా అది ఒక నిద్రకి సూచన అంటాడు ఈ శతాన్ని విడిచిపెట్టడము ఆత్మ నిద్ర సూచన చివరి దినమున ఈ టైం ఎండింగ్ అంటాం కదా ఇందాక మనం ఈరోజు అంత చూసిన వాక్యం అదే టైమింగ్ టైం ఆఫ్ ది ఎండ్ టైమింగ్ ఆఫ్ ది ఎండ్ ఈ వాక్యం పేరు అంటే సమయం ముగింపు సమయం లేకపోతే సమయం ముగింపు ముగింపు సమయం ముగింపు సమయం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ రోజు ఆయన స్వరం విని తుల్లిపడి లేస్తారంట అంటే ఉలిక్కి లేస్తారంట మనుషులు ఎంతసేపటి నుంచి నిద్రపోయిన వాళ్ళు లాగా అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయి నిద్రపోయిన వాళ్ళు కూడా ఆ మూమెంట్ల లేస్తారంట ఉలిక్కి పడి లేస్తారంట అరే ఎవరో పిలిచిందనేష్ మన ప్రభు స్వరం ఆ రీతి ఉంటుంది అందుకే దశవరాష్ట్ర పత్రిక చూస్తాం కడపూరం రోగినప్పుడు మృతులు లేచేదర నుంది కడపూర ఆయన స్వరం విన్నప్పుడు మృతులు లేచేతారు తుల్లిపడి లేస్తారంటే ఉలికి పడి లేస్తారు ఫస్ట్ టైం ఎంతో కాలంగా నిద్రపోయినట్టు అంటే ఇప్పుడు నిద్రపోయి మనం ఉదయం లేచినట్లు వాళ్ళ కూడా ఈ శరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు వృధాప్యంలో చనిపోయిన వాళ్ళు లేక ఏ టైంలో చనిపోయినా కానీ చనిపోయిన వాళ్ళు ప్రకృతి సహజంగా వాళ్ళందరూ తుల్లిపాడి లేస్తారు ఆయన స్వరానికి ఎందుకంటే మనం మత వార్త చివరి అధ్యాయాలు చూస్తాము పాత నిబంధన కాలపు ఒకసారి లేచి చూసి ఎప్పుడన్నా దానికి ముందు చూడండి ఒకసారి మతేశ్వార్త చివరి అధ్యాయం అంటే ఇరవై కదా మత వార్త ఇరవై అధ్యాయం యాభై వచ్చినంలో ఏసు మరలా బిగ్గరగా కేకవేసి అంటే ఇది ఎప్పుడంటే దానికి ముందు ఏలి ఏలి లామా సభక్తని పద్ నలభై ఆరవ వచనంలో ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేక దానికి నా దేవా నా దేవ నా నన్ను ఎందుకు చెయ్యి విడుచువని అర్థం దాని తర్వాత యాభై వచనంలో అంటే ఈ విషయాన్ని చాలా కొన్ని సంవత్సర గీతం మీద ఏడు మాటల గురించి ఇప్పుడు ఈ సీజన్ లో మాట్లాడతారు కదా ఏది మన గుడ్ ఫ్రైడే వచ్చి ఏడు మాటలు ఏడు మాటల తర్వాత ఆయన మాట్లాడలేదా అని ఒకసారి నేను ప్రశ్నిస్తే అంత గందరగోళం అయినది కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు నేను అట్లా గందరగోళం చేస్తాను ఇప్పుడు గందరగోళం చేయ ఆయన ఏడు మాటల తర్వాత పెద్ద కేక వేసి ఆ కేక గురించి ఇక్కడ అంటే ఎనిమిదవ స్వరం అది ఏడు అనేది గానే కాదు చాలా ఆయన ఏడు మాటలే మాట్లాడిట్లేదు సిల మీద లేదు నేను చూపిస్తే చూడండి యాభై వర్షంలో ఎనిమిదవ స్వరం ఉంది ఆయన పెద్ద కేక వేసిండు ఎందుకంటే 7 అనేది సమాప్తము ఎనిమిది అనేది నూతన విధానం న్యూ బిగినింగ్ కాబట్టి ఎనిమిదవ స్వరం అసలు ఏడు మాట ఏడు మాటలు మాట్లాడిండు కానీ ఆయన నోట్ల నుంచి వచ్చింది స్వరం ఆ స్వరము ఈ లోకాష్ వినలేదు ఇవ్వడానికి అర్థం కాలేదు అదే ఇక్కడ ఉంది యాభై వర్షంలో వేసి బిగ్గరగా కేక వేసింది ఇది మాటల తర్వాత జరిగింది మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిపెట్టాను ఆ బిగ్గర కేక దేనికి సంబంధించిన ఎవరికన్నా తెలుసా ఏడు మాటలు తెలుసు ధ్యానిస్తారు ఆ రోజు గుడ్ ఫ్రై రోజు ఆ ఎనిమిదవ సారి అరిచినప్పుడు అని ఏమైనా అరిచిందో ఎవరికన్నా తెలుసా ఒక ఆత్మలోనే అది అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆ స్వరానికి ఆ పెద్ద కేక ఎవరికి సంబంధించింది దేనికి సంబంధించింది అన్నప్పుడు దాని తర్వాత యాభై ఒకటో అప్పుడు దేవాలయపు తెర పన్నెండి క్రిందికి వరకు రెండుగా చినిగను భూమి వణికెను బండలు బలాయను బండలు కూడా బద్ద పెద్ద పెద్ద కొండలు కూడా పగిలిపోయినాయి ఆయన శబ్దానికి ఆయన స్వరానికి అంటే ఆయన కాబట్టి ఆయన స్వరం వినగానే ఈ సృష్టి మొత్తం గందర్గోళం అయిందన్న విషయం అక్కడ చూపిస్తున్నాడు యాభై రెండవశంలో సమాధులు నిద్రించిన అనేక మంది పరుషుతుల శరీరంలో లేచెను దీని గురించి గుర్తుల రోజు ఎవరు ఎవరిది అందించారు నేను చూసిన ఎన్ని సంవత్సరాలు నేను చూసిన ఆయన ఏడవ ఎనిమిదవసారి అరిచినప్పుడు సమాధులు తెరవబడే బండలు పగిలిపోయినాయి బండలు బదులైపోయినాయి సమాధులు తెరవబడే అందులో నుంచి పరిశుద్ధుల ఆత్మలు బయటకు వచ్చినాయి ఒకసారి జరిగింది ఇది చరిత్రలో ఒకసారి జరిగింది ఎంతమంది లెక్కకు మించిన వాళ్ళు అక్కడ చూడండి అనేక లెక్కకు మించింది అనేక అంటే పెద్ద లెక్క అది అనేక పరిశుద్ధుల శరీరములు లేచిన ఆత్మలా శరీరంలా శరీరంలా ఆత్మలా ఇక్కడ ఇక్కడ ఏం లేచినాయి పరిశుద్ధుల శరీరములు లేచినాయి అంటే మహిమ శరీరములు అవి కదా అవి ప్రకృతి శరీరం కావాలి మహిమ శరీరాలు ఎందుకంటే చూడండి బాగా అర్థం చేసుకోండి మనకి ఈ క్వశ్చన్స్ డౌట్స్ లాగా ఉండకుండా ప్రభు ఆన్సర్స్ ఇస్తా ఉంటాడు ఎందుకంటే మనకు ఆసక్తి ఉంది దాని టైంలో దాని చివరికి ఇవ్వలే చివరి వాక్యం పరిణామాలను చూస్తే దానిలో నేను నీకు చెప్పాను దాన్ని ముద్రించేసేసాయి ఆ ముద్ర తర్వాత నేనే చెప్పుతా అందుకు మనకి ఇవన్నీ చూపిస్తుంది ఇప్పుడు ఆయన ముద్రలు వింపండి ఇప్పుడు మన కాలంలో కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు కానీ ఆ కాలంలో అవన్నీ ముద్రింపబడ్డాయి ఈ భక్తులు వీళ్ళందరూ పౌషన్య దాని నాకు తెలరు ఈ ఈ పరిశుధుల శరీరంలో దానిలో ఉండే మనకు తెలియదు అబ్రాహం ఇసాకు యాకోలు గొప్ప గొప్పలు ఉండని మనకు తెలియదు ఉండొచ్చు కూడా మోసే వీళ్ళందరూ ఆ నోకలు కూడా ఉండొచ్చు కాబట్టి వీళ్ళందరూ బయటికి రావాలా అది విధానం ఒక స్వరం మెస్సే కొరకు కనిపెట్టుకున్న ఆత్మలు ఆయన పుడతడు అని కనిపెట్టుకున్న ఆత్మలు ఇవన్నీ ఆయన కొరకు జాగ్రత్తగా జీవించిన ఆత్మలు ఇవన్నీ అవన్నీ అక్కడ మనం చూస్తున్నాం వాళ్ళు బయటికి రావడం కాబట్టి ఒకసారి నెరవేరింది సెకండ్ టైం మన టైం నెరవేరబోతుంది ఎందుకంటే ఆయన మొదటి రాకడా ముగింపు స్వరంతో వాళ్ళని అందరినీ తీసుకోబోయాడు మొదటి రాకడ ముగింపుతో ఆయన సమాప్తం అయిపోయిందని చెప్పినాక బిగ్గరగా కేక వేస్తే ఎన్నో వేల సంవత్సరాల నుంచి భక్తులు మరణించిన వాళ్ళందరూ వాళ్ళందరూ బయటికి రావాల్సి వచ్చింది వాళ్ళు బయటికి వచ్చినాక ఏం జరిగిందో తెలుసా ఆశ్చర్యం చూడండి అక్కడ వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరుషదపట్నంలో ప్రవేశించి అనేకులకు అగుబడిది ఇది సాక్ష్యం ఉత్తగా బయటికి వచ్చి గాయప్ కావడం కాదు అనేక మంది కనిపించారు కాబట్టి టెస్టిమోని ఏందంటే ఇది నిజంగా నెరవేరింది అనేక మంది కనిపించారు అంటే ఎంతో మంది చెప్పినారే నాకు కనిపించింది భయ్ వాళ్ళు కనిపించారు భయ్ వీళ్ళు కనిపించరు భాయ్ అని చెప్తే ఎట్టుంటేది కొంతమంది అంటారు రే చనిపోయిన ఆత్మ నాకు కనిపించింది ప్రధానంటే నీ పరిస్థితి ఎట్టుంటది భయపడతారా లేదా చుట్టాల ఆత్మలో భక్తుల ఆత్మలో పెద్ద పెద్ద ప్రవక్తల ఆత్మలో దేవుని సేవకుల ఆత్మలు ఇవన్నీ ఉండొచ్చు కదా ఆ రోజుల్లో దేవుడి కొరకు రోషం జీవించిన ఆత్మలు ఉండొచ్చు కదా ఇవన్నీ వీళ్ళందరూ బయటికి వచ్చి అనేక మంది కనిపించింది అనేక ఆత్మలు అనేక శరీరాలు పరుషుల జనము అనేక మంది కనిపించడం అంటే అది ఒక పెద్ద గందర్గోళం అయిపోలేదు కదా ఆ రోజంతా ఆ ఏరియా అంతా ఎంత తెలుసా ఆయన లేచిన తర్వాత ఆ రోజే కాదు ఆయన లేచిన తర్వాత ఎంతో మంది గెలిపించారు అంటే ఎంత కాలం అనేది మనకు తెలియదు కదా ఎగ్జాక్ట్ టైం లేదు ఆయన లేచిన తర్వాత అంటే థర్డ్ డే తర్వాత థర్డ్ డే తర్వాత అంటే ఆయన స్వరము ఆయన ఆయన ఆయన స్వరము ఎప్పుడు చేసేడు ఫస్ట్ డే ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ కి ఆయన చనిపోతాడు యోహాన్ సువార్తలో ఎవ్రీ డే ఉంది ఆయన పట్టబడిన రోజు మొదలుకొని అవర్ అవర్ కి ఏం జరిగిందో ఉంది అంత పర్ఫెక్ట్ గా దేవుడు అని జాగ్రత్తగా భద్రపరిచారు ఆయన మధ్యరాత్రి పట్టబడము దాని తర్వాత మార్నింగ్ త్రీ ఏం జరిగింది మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఏం జరిగింది మార్నింగ్ నైన్ ఏం జరిగింది అంత పర్ఫెక్ట్ గా టైమింగ్స్ తో పాటు రాసిపెట్టింది దేవుడు అంటే ఇవన్నీ నిజంగా నెరవేరినాయి రేపటిన ఎవరైనా డౌట్ పడదా పడడానికి వీల్లేదని చెప్పడానికి ఇవన్నీ నిజంగా నెరవేరినాయి టైమింగ్స్ తో పాటు ఆయన పట్టబడక ముందు వన్ వీక్ ఏమేమి జరిగినాయి అన్ని పర్ఫెక్ట్ డేట్స్ తో పాటు ఉన్నాయి సండే ఏం జరిగింది మండే ఏం జరిగింది ట్యూస్డే జరిగింది బుధవారం ఏం జరిగింది గురువారం సాయంత్రం ఏం జరిగింది అంత నీటునే అత్త బుడ్డి తీసుకొచ్చిన ఒక స్త్రీ దాన్ని పగలగొట్టస్తుంది ఏ రోజే కూడా ఉంది అంత పర్ఫెక్ట్ గా హిస్టారికల్ రికార్డ్స్ లాగా అందుకే హిస్టరీ బుక్ లాగా కూడా మనం చూస్తుంది ఇవన్నీ నెరవేరే నిజంగా ఈ పరిశుద్ధ ఆత్మలు ఎప్పుడు ఆయన స్వరం మీరు బయటకు వచ్చినాయి ఫ్రైడే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత అంటే థర్డ్ డే థర్డ్ డే లేచిన తర్వాత కూడా ఎంతో మంది కనిపించినాయి మీరు ఎప్పుడైనా చదివినరా ఈ వాక్యం ఎక్కడైనా ఏ పుస్తకాల్లో చదివినరా ఏ కామెంట్రీస్ అలా చూడరు మీరు నేను మాథ్యూ హెన్రీ కామెంట్రీ చదువుతాను డార్బి డార్బి ఆయన ఎత్తం చెప్పు చెప్తారు అయినా కానీ ఆయన కామెంటరీస్ చదివిన జామియన్ ఫాసెట్ బ్రౌన్ దాని తర్వాత బిషప్ కాఫ్మెన్ ఎక్కువ కాఫ్మెన్ కామెంటరీస్ చదివిన నేను అట్లా గొప్ప గొప్ప సేవకుల కామెంటరీస్ చదివిన నేను కానీ ఏ కామెంటరీలు కూడా లేదు వాక్యాన్ని ఎందుకు లేదంటే ఆ కాలానికి వాళ్ళకది అప్పగించబడలేదు అంటే నేను వాళ్ళు పరిస్థితులు కాదని చెప్తలే నేను వాళ్ళ కాలానికి అది అప్పగించ బయల్పరచబడలేదు ఎందుకంటే దాని కాలంలో బయలుపరచబడలేదు అది ఆ కాలం ఏంది అర్ధకాలం లేని ఓ కాలము కాలములు అర్ధకాలము అంటే దాని తెలియదు ఎందుకంటే దాని తర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అది నెరవేరబోతుంది కాబట్టి అది వాక్యం అనకు అర్థం కాదు నువ్వు ఎట్లా చూడవు దాన్ని కానీ నీ వంతలో నువ్వు ఇది ఆ వంతి ఇది దానిని చెప్పిన వంతి ఇది నీ వంతలో నువ్వు అంటే నువ్వు ఖచ్చితంగా ఒక దినం బయటకు వస్తావు బయటకు వచ్చి దేవుని సన్నిధి చేరుతావు ఈ పరిశుద్ధుల ఆత్మలు ఫ్రైడే ఈవినింగ్ బయటకు వస్తాయి సమాధులకి వెళ్ళి సండే తర్వాత అంటే థర్డ్ డే తర్వాత కూడా చాలా మంది కనిపించినాయి కనిపించినాక అవన్నీ ప్రభు చందకు వెళ్ళిపోయినాయి అంటే మనకు ఎవిడెన్స్ చూపిస్తుంది దేవుడు చరిత్రాత్మకంగా ఇవి నెరవేరినాయి ఆత్మలు దేవుని కొరకు కనిపెట్టుకున్న ఆత్మలు బయటకు అట్లనే నువ్వు నేను కూడా ఆయన రెండో రాక కొరకు ఒకవేళ మన కాలాలు ముగించుకుంటే మనం కూడా ఆయన స్వరం విధి బయటకు వస్తాం అదే తెసవి రాష్ట్ర చూడండి తెసవ్ రాష్ట్ర రెండోసారి నెరవేరుతుంది తెలుసు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో సెకండ్ టైం ఇది నెరవేరబోతుంది ఇందులో మనం ఉంటాం మనం అది మిస్ కావడానికి కానీ చాలా మంది మిస్ అయితే ఎట్లా పదమూడవ చూడండి సహోదరుల నిరసన ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్నవారు చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఉంది చావు లేదు ఇక్కడ దేవుని ఎందు విడిచిపెట్టిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు నిద్రస్తున్న వాళ్ళని ఇక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపించే పౌలు కూడా సీక్రెట్ బయలుపరచబడింది నీ హార్ట్ కొట్టుకోవడం మానిపోతే నువ్వు నిద్ర జార్ కొట్టినావు నీ శరణం కూర్చివే పడుతుంది కానీ నువ్వు నిద్రలోనే ఉంటావు అని చెప్తుంది ఈ వాక్యం అందుకు మనము ఏడుమము భయపడం ఈ శరాన్ని విడిచిపెడితే మనం భయపడం అర్థమవుతుందా ఎందుకంటే సైతాన్ని మనల్ని భయపెట్టి చూస్తా ఉంటాడు క్రిస్టియన్స్ ముఖ్యంగా క్రైస్తవులని ఎందుకంటే చనిపోయిన ఎందుకు ఏడుస్తున్నాడు నువ్వు మనం ఏడుమం మనం నాన్ క్రిస్టియన్స్ ఏడుస్తారు ఎందుకంటే ఇక్కడ ఉంది నాన్ క్రిస్టియన్స్ ఎందుకు ఏడుస్తారంటే ఇక్కడ ఉంది చూడండి నిరీక్షణ లేని ఇతరుల వల్లే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు నిరీక్షణ లేని ఇతరులంటే రక్షణ పొందని వారు వాళ్ళకి నిరీక్ష లేదు అయ్యో చనిపోయిండే చనిపోయి నువ్వు ఎక్కడ పోయిన ఏడుస్తారు నాన్ క్రిస్టియన్స్ ఎందుకు ఏడుస్తారంటే చెప్తాను చూడండి ఒక ఒక వరల్డ్ వ్యూ ప్రకారంగా నువ్వు ఈ జన్మ ముగిస్తే ఇంకొక జన్మ తీసుకుంటావు కర్మసిద్ధాంతం కదా ఒక సైకిల్ నుంచి ఒక సైకిల్ ఒక సైకిల్ నుంచి ఒక సైకిల్ కొన్ని వేల సంబంధించి పుడుతున్నారు చస్తున్నారు పుట్టినోస్తున్నారు చెప్తున్నారా ఆ బోధ కానీ ఆ సైకిల్ నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందాలా మోషన్ కి ఎప్పుడు పోవాలంటే దానికి జవాబు ఉండదు అందుకే నిరీక్షణకు సంబంధించింది అంటే పర్లోకానికి సంబంధించినది సంపూర్ణమైన నిశ్చయమైన వాక్యము బైబుల్ తప్ప ఈ లోకంలో ఎక్కడ లేదు కురాన్ లో నీకు గ్యారంటీ ఉందా రక్షణ అంటే లేదు అంటారు మళ్ళీ ఎట్లా పోతావు నువ్వు పర్లోకానికి ఎట్లా పోతావంటే ఇట్స్ అప్ టు అల్లా అంటున్నాను అల్లా డిసైడ్ చేస్తాడు ఎవడు పర్లోకానికి పోవాలా ఎవడు నరకానికి పోవాలా అంటే నీకు అవకాశం లేదు నీకు గ్యారంటీ లేదు రక్షణ ముస్లిం బోధలో నువ్వు వాళ్ళు అనుకు ఎవరన్నా ముస్లిం అడుగు నీకు గ్యారంటీ ఉందా పరలోకం పోతావు అనేది లేదంటాడు మళ్ళీ ఎట్లా పోయి అంటే అల్లాకు మాలూమ్ అయిపోయాయి అంటాడు ఓన్లీ అల్లా నోస్ ఇట్స్ అప్ టు అల్లా అందుకే మళ్ళీ అల్లాకి నువ్వు ఎట్లా ఇష్టం చూడాలంటే అలా చెప్పిన మాట అని చేస్తే ఇష్టం అలాగే మాటలు ఏం ఇష్టం అంటే ప్రవక్త చెప్పిన మాటలు నువ్వు చేస్తే అలాగే ఇష్ట అంటే ప్రవక్తకి ప్రాధాన్యత ఇస్తారు కానీ అలాగ ప్రవక్త ఏం చెప్పిండో ఆ మాటలు చేస్తే గాని నువ్వు పలోకొని పోలేవు తర్వాత నేను అప్పుడప్పుడు చదువుతాను పురాణం కాబట్టి చెప్తున్నాను రండి మీకు ఇంగ్లీష్ మొదటి అధ్యాయము ఐదో వర్షంలో ఏముందంటే ముస్లింస్ క్రిస్టియన్స్ తోని జ్యూస్తోని సహవాసం చెయ్యద్దు ఫ్రెండ్షిప్ చెయ్యద్దు ఇట్లా ఉంటే నట్టు పిచ్చి పిచ్చి ఉంటే వాక్యాలు మీరు మీరు పరిశ్రమ చదువుతాయని చాలా పరిశ్రమ మీరు చాలా పరిశ్రమ మీరు నువ్వు చంపచ్చు కూడా మతం గురించి నువ్వు ఇతరులను చంపచ్చు అది అప్పుడు నువ్వు నీకు పరలోకంలో కన్నీ కలిగిస్తాడు నన్నేమంటారు నాకు నోటికి వస్తుంది అప్పద అల్లా అట్లా మతం కొరకు చనిపోయిన వాళ్ళు అంటే మన మన దృష్టిలో హతసాక్షులు అంట కదా వాళ్ళ హతసాక్షులు ఎట్ల వాడు కావాలని చనిపోతున్నాడు ఆత్మహ ఆత్మహత్య చేసుకుంటున్నాడు దాని హతసాక్షి అనమా అనడానికి వీల్లేదు కదా మతం కొరకు ఆత్మహత్య చేసుకున్న వాడికంట అక్కడ అల్లా ఎదురు చూస్తుంటాడు వచ్చినాక వాళ్ళకి అందరికీ ఆ లెక్క నాకు లేదు ఏడో పన్నెండు మందో కన్యకలిస్తాడు అంట అలా కనికలని ఇంకా వాడి జీవితాంతము ఆ కన్కలతోనే అనుభవిస్తున్నటువంటి జీవితం అంటే అక్కడ కూడా శరీరమైంది వాళ్ళ జీవితం అర్థమవుతుందా లైంగిక సంబంధానికి సంబంధించిన జీవితం అందుకోరకు వాళ్ళు చనిపోతారు నేను మీకు చెప్పాలి పబ్లిక్ గా నేను ఇవన్నీ గానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా హిందూ మతంలో ఈ జన్మ నుంచి ఇంకొక జన్మ ఈ జన్మ నుంచి ఇంకొక జన్మ జన్మించి జన్మించి చనిపోయి జన్మించి చనిపోయి జన్మించి చనిపోయి ఒక్కనొక దినము నీకు మోక్షం వస్తుంది నువ్వు ఇప్పుడు ఏ జన్మలో ఉన్నావని ఒక పూజారిని అడిగితే చెప్పలేడు నువ్వు ఎన్నో జన్మలోనో నీకు తెలియదు అందుకు మనము ఎట్లా వాడతామంటే ఈ వాక్యాన్ని నువ్వు ఏ జన్మలో ఉన్నవో నీ తెలియదు ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తాలో నీ ఎన్ని జన్మలు మరణించాలో నీ తెలియదు నువ్వు ఎప్పుడు పరిలోకం పోతావో నీకు తెలియదు కానీ ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది ఆ కర్మ నుంచి నీకు విడుదల కల్పించేవాడు మన ప్రభు ఆ సైకిల్ నుంచి నీకు విడుదల కల్పిస్తాడు అట్లా రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హిందూస్ కర్మ సిద్ధాంతము ఎంత భారమైందనేది గ్రహించిన హిందూస్ ఈ ఒక్క సూక్ష్మం ఇంత చిన్న సొల్యూషన్ ఇది ప్రభు నాకు ఈ కర్మం నుంచి విడుదల అంటే నా పాత జన్మ పాపము నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది అనేటిదే కర్మ సిద్ధాంతం మళ్ళీ ఆ పాపం నుంచి నాకు ఆ జన్మలో విడుదల ఈ జన్మలో పాపం నుంచి నాకు నెక్స్ట్ జన్మలో విడుదల కలదు నన్ను ఎవడు విడిపించాలా అక్కడే ఉంది సువార్త పర్ఫెక్ట్ సువార్త నువ్వు చెప్పాలా ఈశ్వర తప్ప ఎవరు నీకు విడుదల కల్పించలేదు అట్లా ఎంతో మంది ఎడ్యుకేటెడ్ హిందూస్ రక్షణ ఈ సైకిల్ నుంచి నీకు విడుదల కల్పించినవాడు వేసుకో అర్థమవుతుందా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అందుకే ఇందులో మనకు తప్పులు కనిపించావు వాడు ప్రయత్నిస్తే వ్యక్తానికి కనిపించావు ఎందుకంటే చెప్పేవాడు నువ్వు చెప్పేటప్పుడు నీకు ఇవి తెలవాలా కదా ఇవన్నీ నీకు తెలవాలా కదా వాడికి ఎట్లా ౌద్ధ మతం బౌద్ధ మతం అసలు దేవుడే నమ్మది కదా అంటే వాళ్ళు ఎత్తిస్తుంటారు అంటే దేవుడు నమ్మని మతం అది బౌద్ధ మతం అందుకు హిందూస్కి లేకుండే గతంలో సరే బుద్ధుడు ఒక వెలుగును చూసిడు అంతే అంటే ఎన్లైటైన్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో వాళ్ళు నీకు ఒక పరివర్తన ఒక మార్పు చెందుతాను నీకు ఆ వెలుగు అనిపిస్తుంది అంతే అంతకంటే మనం మోక్షం పోతావా అది చెప్పదు పాపం గురించి చెప్పదు అందుకది ఎంటీ మతం షాలో మతం దాంట్లో ఏమి లేదు అంటారు రెండు వేల మూడు బుద్ధుడు ఏస్లో పుట్టక ముందున్నవాడే కదా టూ ఇయర్స్ చరిత్ర బుద్ధ అంటే ఏ చూడలేదు ఇంకా అంటే ఇంకా పుట్టలేదు అప్పటికి కానీ వెలుగును చూసినా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాల టైమింగ్స్ హిస్టరీ టైమింగ్స్ తెలవాలి కదా బుద్ధ మౌద్ధ ఎప్పుడు స్థాపించబడింది అదే రీతిగా ఈస్రో ఎప్పుడు గుర్తిండు ప్రాఫెట్ మహమ్మద్ ఎప్పుడు గుర్తిండు ఆ హిస్టారికల్ టైమ్స్ తెలవాలా మీకు తెలియపోతే మన ఆర్గ్యుమెంట్ లాస్ అయిపోతాం అందరి ఆ అంతే మోసపోతాం కదా కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించాల చూడండి ఇక్కడ తెసరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో నిరీక్ష వారు వలే ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిదనిచ్చిన వారిని గూర్చి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు ృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మినడలా అదే ప్రకారముగా కాబట్టి వాళ్ళు భక్తులు పాత నిబంధనలు లేచి ఆయన స్వరం విని రెండవసారి మన ప్రభు తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం ఇప్పుడు జరగాల్సింది మూడవసారి అందులో నువ్వు నేను ఉండబోతున్నాం ఇక్కడ చూడండి అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు దాని తర్వాత మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజలమై నిలిచింటూ మనము నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరము ఇక్కడ మూడు గుంపులు కనిపిస్తుంది మొదటిది ఏంటంటే ప్రభు కొందరిని వెంట పై నుంచి ఫస్ట్ లెసన్ అది సెకండ్ మేము సజీవగా అంటే మనం తర్వాత మూడవ గుంపు నిద్రించిన వాళ్ళు అంటే ఆయన రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళ గురించి ఒక గుంపు ఉంది బ్రతికిన వాళ్ళ గుంపు ఒకటి ఉంది అప్పుడు లేచి పర్వకపోయిన వాళ్ళ గురించి ఒకటి ఉంది త్రీ గ్రూప్స్ని అక్కడ ఏ కామెట్రీస్లో ఉండవు నేను గ్యారంటీ త్రీ గ్రూప్స్ని బిలీవర్స్ గ్రూప్స్ ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ప్రభువు తన ఎంట పెట్టుకుని ఒక గ్రూప్ ని ఈ గ్రూప్ ఎవరు అంటే మత్ శువార్త ఇరవై ఎనిమిది అధ్యాయులు చూసినాం ఇరవై ఏడవ అధ్యాయంలో చూసినాం ఇరవై ఏడవ అధ్యాయంలో పాత నిబంధన పరిశుధుల శరీరం ఇవన్నీ వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడు హానోకు వీళ్ళందరూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళందరినీ వెంట అంటే ఎన్నో వేల సమాచార క్రితము ఆ దినం కొరకు ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళందరూ అవును ఈ ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎప్పుడైతుందా కంప్లీట్ ఈ యూనివర్స్ ఒక్కసారి ఆయన కలుసుకోలేం అది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు పాత విభజన కాలపు భక్తులను అందరినీ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళు ఒకవేళ ఈ టైంలో వచ్చినాకైనా ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళు దేవుని అందు భక్తిగా కలిగి సేవకులు గొప్ప సేవకులు 2000 థౌజండ్ ఇయర్స్ నుంచి చనిపోయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు లేస్తారట అందుకు ఎత్తబడే సంఘానికి బోధకి ఇది అపోజిట్ ఇది కానీ ఇక్కడే ఉంది ఎత్తబడే సంఘం బోధ చేస్తారు కానీ ఇక్కడ లేదట్లా ఫస్ట్ లేస్తు దేవుడు మృతులు చనిపోయిన వాళ్ళు లేస్తారు ఇక్కడ లేరు మనం అమాత్తాన్ని ఎత్తపడతాం ప్రధాన చెప్తారు వాక్యం అరే అట్లా లేదు కదా ఇక్కడ ఇక్కడ ఎక్కడ వాక్యం అది సో ఫస్ట్ పాయింట్ ఏస్రో తన వెంట భక్తులను పెట్టుకుని వస్తుంది సెకండ్ పాయింట్ ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు థర్డ్ పాయింట్ సజీవగా ఉన్న మనము అప్పుడు అని కలుసుకుంటున్నాను ఇది ప్రాసెస్ ముగింపు అట్లా ఉంటది త్వరగా మీరు ఉత్తర రాసుకోండి ఇంటి వెనక ధ్యానించండి వచ్చేవారు మనం దీర్ఘంగా విధించి చూస్తాము మొదటిది పన్నెండు వందల దినములు ఫస్ట్ చూసినాం ఒక కాలము కాలములు అర్ధకాలం అంటే 1260 డేస్ రెండవది దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు వర్షంలో 1290 డేస్ ఉంది 1290 డేస్ దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు వర్షాలలో ట్వెల్వ్ డేస్ అదే అధ్యాయము పన్నెండవ వర్షంలో థర్టీన్ డేస్ అని సో ఒకటి ట్వెల్వ్ ఒకటి ట్వెల్వ్ ఒకటి 1300 దాని కిందరే పన్నెండవ వర్షంలో థర్టీన్ థర్టీ ఫైవ్ ఉంది ఇవి ఎన్ని డేట్స్ ఉన్నాయి ఎన్ని నాలుగు ఉన్నాయి ఒకటి ట్వెల్వ్ సిక్స్టీ ఒకటి ట్వెల్వ్ నైన్టీ ఒకటి థర్టీన్ ఒకటి థర్టీన్ ఇవి గాంగా దాని గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగో వర్షంలో ట్వంటీ డేస్ అని ఉంది కాబట్టి ట్వెల్వ్ సిక్స్టీ ట్వెల్వ్ నైన్టీ థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి సో మనం వాటిని అర్థం చేసుకోవాలా లేదా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కదా ఎందుకంటే 1260 సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్టీ నుంచి ట్వెల్వ్ అంటే థర్టీ డేస్ ఆ 30 డేస్ లో ఏం జరుగుతుంది రోజు చూపిస్తాను ట్వెల్వ్ సిక్స్టీయత్ డేకి ఏమవుతుంది స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ నైంటీయత్ డే వరకు ఏం జరుగుతుంది ట్వెల్వ్ తర్వాత ఏం జరుగుతుంది అవి టైమింగ్స్ మనం చూస్తాం అర్థమవుతుందా తర్వాత ఈ రోజులు ఎప్పుడు అంటే ఈ క్యాలెండర్ ప్రకారంగా అయితే కావు ఈ క్యాలెండర్ ప్రకారంగా అయితే కావు ఎందుకంటే ఈ తర్వాత వచ్చినాయి దానికి ముందున్నది దాని గ్రహణానికి ధాన్య గ్రంథానికి ముందు ఏ క్యాలెండర్ ఉందో కూడా తెలుసు బాబులోని క్యాలెండర్ ఉండే దాని ప్రకారం కూడా కాదు ఈ డేట్స్ కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి నిజంగా క్రోనాలజికల్ క్యాలెండర్ ప్రకారంగా కాదు ఇది ఒక టైమింగ్ ఒక సూచనకి సంబంధించింది కాబట్టి వీటిని నేను అర్థం చేసుకోవాలంటే ఆ ట్వెల్వ్ సిక్స్టీకి ఏం జరిగిందో వచ్చారో చూస్తాను మీరు ధ్యానించినేట్ అన్నింటి వాక్యాలని కొంచెం క్లారిటీ ఉంటుంది కొంచెం క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది అయిపోయిందంటే మీకు ఇంకా పర్ఫెక్ట్ గా ఆరవ బూరకు సంబంధించిన విషయాలు అర్థమైపోయినట్లే ఎందుకంటే మూడవ భాగము మనుషులు చంపడానికి ఆ నలుగురు దూతలకి అధికారం ఇవ్వబడింది కాబట్టి సర్పంబులు ఆరవ బూర అంటే సర్పంబులకు సంబంధించింది సర్పంలకి అధికారం ఇవ్వబడింది ఏంటంటే అవి కాటేసి చనిపోతారు మనుషులు పాయిజన్ కాబట్టి కాబట్టి అదొక గుంపు మతపరమైన గుంపు గొప్ప జనంని మరణానికి అప్పగిస్తారు ఆరవ బూర సంబంధించిన అదే అదే మనము వచ్చేవారం చూస్తాము ఈ ధాన్య ఉన్న ఆ పరిశుద్ధుల బలము కొట్టివేవడం ముగించినప్పుడు కొట్టివేవడం ముగించడం అది టైం ఎండ్ అన్నట్టు అంటే సమాప్తం అయిపోతుంది ఆరవ బూర సమాప్తం అయిపోతే ఏడో బుర్రలు ఏముంటది ఏడవ బర్రెలు ఏముంటుంది చెప్పండి సమాప్తం అయిపోయినకి ఏముంటది కదా అంత నిర్మానుషమే పరలోకంలో అంత నిర్మానుషం అరగంట సేపు నిర్మానుషం నో సౌండ్స్ మనుషులంతా సరిపోయినాక సౌండ్స్ ఏమి ఉంటాయి ప్రపంచంలో ఏముండదు కదా అది అక్కడ చూస్తాను ఏడవ గుర్ర సంబంధించిన విషయాల దానికి ముందు మనం ఈ ఆరవ గురకు సంబంధించిన ఈ దినాల గురించి మనం ధ్యానించడం అంటే సరే క్లూ ఇచ్చిన హానోకు కూడా మరణించినట్లు మనము హౌల భక్వం తెలుసుకున్నాం అదొక లెసన్ మనం ఈరోజు నేర్చుకున్నాం ప్రతి ఒక్కరు మరణించక తప్పదు కాబట్టి మనము ఈ శరణాన్ని విడిచిపెట్టం అన్న దాని గురించి బాధపడద్దు ఒకటే బాధ ఏంటంటే రక్షణ పొందకపోతే రక్షణ పొందకుండా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళని మనం చూడడం వాళ్ళని మనం మన దగ్గర చూడం పరలోకం పోయినప్పుడు చూడడం అందుకే మీరు ఎప్పుడన్నా హాస్పిటల్స్ పోయినప్పుడు ఆ ఐసీయూలో మనుషులు ఉంటారు కదా వాళ్ళకు ప్రార్థన చేయని మీరు పోయినప్పుడు మటుకు వాళ్ళ స్థితిలో ఉంటారు రక్షణ పొందలేని స్థితిలో ఉంటారు వాళ్ళ చెవిలో మీరు చెప్పాలి ఆ శువార్త ఒప్పుకో నీ పాపాలు ఒప్పుకో ఏ స్టూడెంట్ సొంత స్వీకరించిన చెవులో చెప్పాల అవకాశం ఖచ్చితంగా అటువంటి సేవ అనేది లాస్ట్ మినిట్లో కూడా మనం విడిచిపెట్టద్దు ఎవరిని అవసరం లేదు వాస్తవం ఎక్కడ మంది ఒక నీటి మూలంగాను అనుంది వాక్యం ఒక నీటి మూలంగాను జన్మిస్తేనే గాని అనుంది నీరంటే దేవుని వాక్యం ఈ వాక్యం విని నువ్వు క్షమాపణ పొందుకుంటే బాప్సం పొందినట్లు అదొక దశ బాప్సట్టిలా మునుగడం ఏంటంటే నువ్వు సాక్షాన్ని చూపిస్తున్నావు మనుషులకి నువ్వు రక్షణ పొందిన నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా బయటికి వచ్చిన నేను సమాధి చేయబడి మూలవాడు తిరిగి లేచినా అని అర్థమవుతుందా కాబట్టి నువ్వు సజీవంగా ఉండి మంచిగా ఉంటేనే పొందుకుంటున్నావు అవకాశం అసలు నీటి మూలంగా అంటే వాక్య పరంగా నీటి మూలంగా అంటే నిజంగా నీళ్లు కాదు ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని పర్ణక రాశాల్లో ప్రవేశించడం తప్పదు దేవుడు ఆయన ఎంత దయగల దేవుడు అనేది నువ్వు ఆర్థం చేసుకోవాలా మనము మనుషుల మీద బారం పెడుతున్నావు అరే మనం నీళ్ళలో పాప్సం చిలకరింపు పాప్సం పొద్దు కానీ నీళ్ళలో పొరగలేదే అని నువ్వు భారం పెడుతున్నవారి కానీ దేవుడు తెలదా నేను ఒకసారి ఒక పాస్త గి ప్రశ్న చేసిన సరే మనం ఏసుకృష్ణ పాపసం గురించి మాట్లాడతాం మనం ఎక్కడ కానీ ఏసున్న పాప్సం ఇస్తాం ఎందుకంటే శిష్యులంతా అక్కడిచ్చిరు పాప్సం కానీ మతలేముంది తండ్రి కుమార్ పరసోత్మ నా లోనిక ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ గోస్ట్ అని ఉంది నేమ్ సింగులర్ నే తండ్రి నేమైన పరసాత్మ నా ఏసే అని వాళ్ళు శిష్యులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఏ సన్న బాప్ సాధిస్తున్నాం మనం కానీ ఈ ఆంగ్లికన్ చర్చెస్ వల్ల అక్కడి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ గోస్ట్ అనే ఇస్తారు ముగ్గురు పదాలు వచ్చరించి ఇస్తారు అంటే తప్పని మనం అంటాం కదా నేను అనేది ఏంటంటే నీకు బయలుపరచబడింది అది ఈ రోజు నీకు బయలుపరచబడింది కాబట్టి నువ్వు విధేత చూపించి కాబట్టి ఏ శ్రీకృష్ణుడు బాప్సం మళ్ళీ బయలుపరచబడినప్పుడు నీకు బయలుపరచబడింది అదే కదా తండ్రి కుమార పర్షాదానాన్నిసం ఇచ్చినావు కదా అంటే ఈ రెండు సంవత్సరాలు ఆ పాప్సం పొందిన వాడు పండగం నేను ఇంటిని ప్రశ్నిస్తా మాస్టర్స్ ఆ దశలో అసలు బాప్సం పొందక కూడా నేను నువ్వు నాతో పాటు పారదర్శలో దొంగకి మరి వాడు బాప్సమే పొందలేదు కదా మన వాడు ఎట్లా పర్వరాజులుంటాడు దేవుడు ఇవన్నీ ఎందుకు మనకు బయలుపరచింటే మనం ఇతరుల మీద భారం పెట్ట పెట్టద్దు ఆయన భారము సులువైంది కదా తేలిక నీ భారం ఇది నువ్వు పెడుతున్న మనుషుల మీద మనం పెట్టద్దు మన సేవ జీవితంలో వాళ్ళు పెడతారు పాస్టర్స్ ఇతర చర్చ్ పాస్టర్స్ బ్రదరిన్ సంఘాలు ముఖ్యంగా ఇవాంజలికల్స్ ఇవాంజలికల్స్ ఎక్కువ భారం పెడతారు అంటే బ్రదరిన్ సంఘాలు చాలా భారాలు పెడతారు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు ఒక్కొక్క బోధం ఇక్కడికి వస్తే ఎత్త పడతావు ఇక్కడకుంటేనే నీకు ఇక్కడ ఉంటేనే స్వాసత రోగం వచ్చింది ఇట్లా బరలు పెడతా ఉంటుంది అదంతా బబులూరు అంటే గలిబిలి బాబేలు గలిబిలి మనకు వాటితో ఎటువంటి సవాసం లేదు మనం బయట బయటకు వచ్చినాం నుంచి అందుకు మనకి ఇవన్నీ చూపిస్తుంది ప్రభు కాబట్టి ఒక నిరీక్షణ ఏంది ఒక ధైర్యం ఏంటంటే పాత నిబంధన కాలపు భక్తులు ప్రభు కొరకు కనిపెట్టుకుని చనిపోయి తిరిగి లేచేసా తె వార్తలో మన ప్రభుత్వ చనిపోయి తిరిగి లేచాడు రెండవసారి మూడవసారి నువ్వు నేను కూడా తిరిగి లేస్తాం అంతే ఇంకా అందులో అనుమానమే లేదు కానీ లేచినాకేం చేస్తాం కొందరు నిత్య జీవానికి కొందరు నిందల పాలకు అని వాక్యం ఆ తిరిగి లేచిన వాళ్ళలో కూడా కొందరు నిత్య జీవానికి వెళ్తారంట మరికొందరు నిందల పాలు కాడానికి వెళ్తారంట అంటే వాళ్ళకి తీర్పు అక్కడ ప్రతి శరీరం లేస్తుంది బయటికి ఆయన స్వరంబీని ఆయన సన్నిధి చేరే గుంపు ఒకటి నరకానికి పోయే గుంపు ఇంకొకటి అయితే తేడా మనం ఏ గుంపులు ఉన్నామో తెలుసుకోవాలా ఇప్పుడు తెలుసుకోకపోతే అప్పుడు వేస్ట్ తెలుసుకోండి కూడా కదా ఇప్పుడు తెలుసుకోకపోతే చనిపోయినాక ఏ గుంపులు ఉంటావు తెలుసుకోం లాభం అయ్యో అనుకుంటే ఏమర్థం వేస్ట్ అన్నారు శరీరంలో ఉన్నప్పుడే ఆ తీర్మానం మనం చేసుకోవాలా కాబట్టి ప్రార్థిద్దాం ప్రవ్వా అటువంటి తీర్మానంలో మేము ఉండాలా అనేకలను ఆ తీర్మానంలో నడిపించాలా పర్షద్రవ దేవా మీకు వందాలనైనా మీరు ఎన్నో విషయాలు మా తను మాట్లాడనారు ఆ సమయం యొక్క ముగింపు లేక ముగింపు సమయం గురించి మీరు మా తను మాట్లాడుతున్నారు ప్రభా కొంచెం కష్టతరలే కాని ప్రభా చిన్న పిల్లలకి నేర్పించే విధంగా మీరు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం మాకు ఇవి అర్థం ఉన్నాం కాని ప్రభా మీకు సమస్తం సాధ్యం మీ పిల్లలకి మీరు తప్ప ఎవరు నేర్పగలరు అవును ప్రభా మాకు ఇష్టము నేను నేర్చుకోలేదు మేము నిస్వార్థతను మీటి నేర్చుకొని అనేకలకు చూపించాలా అనేక వీటి యొక్క సత్యాన్ని చూపించాలా అందుకు నిమిత్తమే మేము ఆశపడినాం ప్రభా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు మీరు కాబట్టి అయినా మా అసంతృప్తి పరచండి మీ మహిమార్థంగా మళ్ళీ అనిపించమని ప్రార్థిస్తుంది ఈ యొక్క సాయంత్రం సమయం తిరిగింటికి వెళ్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిషద్ అమ ప్రార్థించున్నాం దాన్ని ఆమె